వాళ్ళ తర్వాత వసువులు వాళ్ళ తర్వాత రుద్రులు వాళ్ళ తర్వాత ఆదిత్యులు వాళ్ళ తర్వాత ఇంకా జన్మలేదు ఇలా ఈ క్రమం అంతా మనకి అంత్యష్టిలో బోధిస్తారనమాట దేవతలలో ఏ ఏ స్థాయి భేదాలు ఉన్నాయి ఏ శరీరులలో జ్ఞానభేదం చేత వ్యవహార భేదం చేత స్థితి భేదం చేత వాళ్ళంతా ఎలా ఉన్నారు కానీ వాళ్ళు ఎలా కర్తలు కాకుండా ఉన్నారు ఎస్టిగా ఎలా లేరు సమిష్టికి ఎలా బాధ్యులై ఉన్నారు ఆ సమిష్టి బాధ్యత ఆదిత్య మండలం దాడితే ఎలా లేకుండా పోయింది సమిష్టిగా కూడా లేడప్పుడు వాడు ఈ మొత్తం వ్యవహారాన్ని బోధించడాన్ని అంత్యేష్టి అంటారు ఇప్పుడు చూడండి యజ్ఞభావన యజ్ఞేశ్వర శర్మ నామకరణంతో ప్రారంభమైంది చిట్ట ఆదిత్య మండల అయినటువంటి సూర్యనారాయణ మూర్తిగా నిన్ను చెప్పడం ద్వారా నీకు సమిష్టి కూడా లేకుండా పోయింది ధనవతల అన్నాడంతే ధనవతల అనంగా ఆదిత్య మండలానికి అవతల ఏముందయ్యా వాడు కూడా లేడు ఆ సమిష్టి సాక్షి కూడా ఇలా జాగ్రత్తగా పరమనే నిర్ణయాన్ని పదహారు షోడశ కర్మలలో నీవు అకర్తవని చెప్పే పద్ధతిగానే ఏర్పాటు చేయబడ్డాయి కానీ మానవుడు వీటిని కర్తృత్వ భావంతో భోక్తృత్వ భావంతో ఆచరించడం వలన స్వరూప జ్ఞానం లేకపోవడం వలన స్వరూప జ్ఞానం మరపుకు రావడం వలన సమస్య పెరిగిపోయింది ఇప్పుడు ప్రశ్న ఏం వచ్చింది ఏమంటే ఇవిడేమడిగాడు నేనేం చేస్తే ఆత్మజ్ఞానాన్ని పొందుతాను నువ్వు ఏం చేసినా ఆత్మజ్ఞానం రాదు తేల్చి చెప్పేసాం అప్పుడు ఎందుకని కర్మ వలన రావడం లేదు ఎందుకని కర్మ త్రిపుటిలో వచ్చేసి కర్మ కర్త క్రియ క్రియప్రధానమా ప్రధానమా కర్మ ప్రధానమా కర్త ప్రధానమా అనేటటువంటి చిక్కులో చిక్కుకున్నాడు ఇప్పుడు ఈ చిక్కుని పోగొడితే తప్ప నీకు స్వరూప జ్ఞానం రాదు అందుకని ఇక్కడ ఉపమానం ఏం చెప్పాడు మానస సరోవరంలో ఉన్నటువంటి నీళ్లు గాలికి కదిలినాయి చంద్రుడు కూడా కదిలాడు చూసిన ఆనందం కలిగింది కర్ ఆనందానికి మన సరోవరంలో నీళ్లు కర్తందామా గాలి వల్ల కదలటానికి కర్తందామా గాలి వల్ల నీళ్లు కదిలితే అందులో చంద్ర ప్రతిబింబం కదలటం అనేది కర్తందామా వాడికి వాడే వాడి భ్రమాజన్య జ్ఞానమే వాడి ఆనందానికి కర్తందామా మనం చప్పట్లు కొట్టి హాని బాగా పెద్దగా నవ్విని ప్రతిసారి ఒకసారి గమనించుకుంటే మందహ పరమాత్మ మందహాసమే ఆయన పక్కపక్క నవ్వలేదు ఎప్పుడు కూడా ఈ పక్కపక్క నవ్విన ప్రతి సందర్భంలోనూ అక్కడెక్కడో ఏదో బ్రహ్మాజన్య జ్ఞానం ఉందని గుర్తించాల ఎందుకని అక్కడెక్కడో ఉంది ఏదో గదిల్లే ఏదో మానస సరోవరంలో నీళ్లు గదిల్లే ఆ నీళ్లతో పాటు చంద్రుడు కూడా కదిలేడు కదిలిన చంద్రుడిని చూసి మనసు పక్కపకా నవ్వి కర్త అయిపోయి పక్కపక్క నవ్వగాని ఇంతే సంగతులు ఫినిస్ట్ ఏమండి ఇప్పుడు అయితే నవ్వొద్దంటారా నన్ను ఆనందమే వద్దంటారా అయితే అంటే పక్క పకానవితేనే ఆనందమా అని ఆలోచించారు ఏమండి వెరీ సీరియసా తుమ్మల్లో బొద్దుగుంకిన మొహం అని అదో ఆర్యోక్త అనమాట ఎవడైనా లేచిన దగ్గర నుంచి రాత్రి ఎదబోయే వరకు మందహాసం అనే చెరువు లేకుండా ఎప్పుడు మొహం మార్చుకుని సీరియస్ గా ఉన్నాడు అనుకోండి వాడిని తీసుకొచ్చి తుమ్మల్లో బొద్దుగుంకే మొహం అంటారు అంటే వాడికి ఈ ప్రపంచంలో ఏది ఆనందదాయకం కాదు అనమాట అసలు ఇలాంటి ఉపమానాలు కూడా మన ఆర్యోక్తుల్లో ఉన్నాయన్నమాట కాబట్టి సాధకులైన వాళ్ళందరూ అయితే తుమ్మల్లో బొద్దుగుంకె మొహంలాగా ఉండకూడదు లేదంటే పక్కపకా నవ్వుతూ భ్రమజన్య జ్ఞానంలో కూడా మునిగిపోకూడదు ఇప్పుడు మందహాసంతో ఉండాలి స్వాత్మానందంలో మునిగి ఉండాలి అకర్మణ్యత్వం ఉండకూడదు అని కర్తగా ఉండకూడదు స్వరూప జ్ఞానంలో ఉన్న చిక్కి ఏమిటంటే నువ్వు అకర్మణ్యత్వంగా ఉండకూడదు అంటే ఏ పని పాట లేకుండా ఎందుకు పనికిరాని ఈగా ఉండకూడదు అని నువ్వు కర్త కర్మక్రియలో మునిగిపోకూడదు ఇలా జాగ్రత్తగా సమతా స్థితిని సమదర్శనాన్ని స్వరూప జ్ఞానాన్ని సత్వగుణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి నిలబెట్టుకోవాలి మొట్టమొదట ఈ పరిణామం సరిగ్గా రాకుండా అహం బ్రహ్మాస్మి ఆయన అనుకుంటాడే అనుకోండి ఏమైపోతాడు నేనే బ్రహ్మన్ రాబాబు అనుకుంటాడు నేనే బ్రహ్మ నేనే బ్రహ్మ నేనే బ్రహ్మన్ అనుకునేటప్పటికి అది వచ్చి కర్తలో కూర్చుంటుంది వాడు ఏమనుకున్నా అది వచ్చి కర్తలో కూర్చుంటుంది వచ్చి చిక్కది నేను సుబ్బారావుని అనుకున్నా వచ్చి కర్తలో కూర్చుంటుంది నేను బ్రహ్మన్ అనుకున్నా అది కూడా వచ్చి కర్తలో కూర్చుంటుంది ఇంకా వాడిని మరీ ప్రమాదం వాడుతో వాడు ఎప్పుడు ఆకాశంలో ఉండదు వాడు అహం కిందకి దిగడండి వాడు ఇప్పుడు ఇంకా వీడికి మరియు ప్రమాదకారి అనమాట ఇప్పుడు మన రాక్షసులు బ్యాచ్ పురాణాలు చెప్పే రాక్షసులు బ్యాచ్ వీళ్ళే వీళ్ళందరూ ఈ బ్రహ్మ జ్ఞానాన్ని రజోగుణంతో సంపాదించాలనుకున్నవారు అనమాట ఈశ్వరీయమైన జ్ఞానాన్ని రజోగుణంతో సంపాదించాలనుకున్న ఈ గుణత్రయ సంయోజనం ఎక్కడెక్కడైతే వచ్చేస్తుందో అక్కడక్కడ లైక్ అర్త వచ్చేస్తాడు కాబట్టి ఏ కర్మ చేసినా ఆ కర్మ వెనకాల గనక కర్త ఉన్నట్లయితే ఆ కర్త తప్పక ఏదో ఒక ఆహానికి గురవు